నిరసాని పాటలు రాయటానికి కారణం ఏమిటి దానికి ఆ రోజుల్లో దానికి కారణం ఏంటంటే మా నాయ మాకు పెద్ద ఆస్తి మాది ఒక ఎనభై ఎకరా సుక్షేత్రమైన మాగాని మా నాయని దాన ధర్మాలకి వాటికి రామార్పణం చేశాడు దాన్ని కైలాసాను ఈ ప్రాంతాల్లో ఎక్కడో ఒక స్థలం సంపాదించాడు కొన్ని ఎకరాలు కొన్నాడు వెళ్ళి పుత్తిదారి ఫోర్ మంత్స్ ఏమైనాడో మాకు తెలీదు ఆయన వస్తే ఏమి నాన్నగారు ఏమిటి నాకు అంత కాలేదంటే అక్కడ బొలంగా ఉన్నాను అట్టగా సరే నేను వచ్చి చూస్తాను ప్రధాన పెట్టు వంటి చదువుతున్నా బయలుదేరి ఆయనతో వచ్చాను వస్తే ఈ దారిలో ఉందండి మహాప్రభు ఈ పేరు విన్నాను అయితే మిగి ఎంత సొగసైన పేరుంది ఏమిటి అడవిలో ఎరువుని తీసుకుని వెళుతున్నాం నన్ను అక్కడ వాళ్ళు ఆగనే వాళ్ళ పుల్లు వస్తాయి పుల్లు వస్తాయి చావంటరా మొదటి గంట అంటే నేనేశానంటే ఏదో వ్యాజం ఒక మెష పెట్టి అక్కడ అరగంట ఆగా దాన్ని చూడటానికి ఆ చూడటానికి అంత ఏదో చూశాను అక్కడ నుంచి దీని మీద రాద్దామనిపించింది అప్పుడు కొంచెం గురదాడప్పారావు గంతులు గారి యొక్క ఒక ముద్ర ఉండేది నా మీద కొన్నాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ముద్ర ఉండేది చిన్నప్పుడు అవునులేదు ఆ ముద్రతో ఇక్కడ రాద్దామని పైగా అవన్నీ చిన్నప్పుడు నేను సంగీతం బాగా పాడేవాడిని కొంచెం మీ నోటి నుంచి కిన్నరసాని పాట మీ జ్ఞాపకం ఉన్న లైన్స్ గాలికి పోయి ఊరెను ముగిలు కిన్నె పోయి చెప్పాను పగని కోరిక చేత తనలో గడలి రాదు సొగస్సు కిన్నెరసాని చూడాలెనని పిలిచి గంగత నగిల్లాడు కావన్నీ కూడా దేశీయములైన సంగతులు ఇవన్నీ చమత్కారంగా చేస్తే మన సైంటిఫిక్ మ్యూజిక్ కింద వస్తాయి అందులో ఉన్న ఒక చిన్న సంగతి ఇందులోకి వచ్చి ఇది అలాగ అనిపిస్తుంది ఇది చాలా కష్టం తెలుసుకోవడం